సాక్ష సాక్ష అమ్మ పెద్దమ్మ గురించి అనుకోకుండా ఏమైందంటే కొంచెం సుస్థయింది సుస్థయితే ఇక నేను అందరికి ఫోన్ చేసి చెప్పిన రాధిక అందరికి దీపక్టర్కి అందరికి ఎంతమంది సిస్టర్ అంత ఎంతమంది బ్రదర్స్ అంత మంది ఫోన్ చేసి చెప్పిన చెప్తే అందరు ప్రార్థన పెట్టిరు ప్రార్థనలు పెడితే నేను కూడా బాగా ప్రార్థన చేసుకుంటున్నా ఇదైతే ఇట్లా హాస్పిటల్కి తీసుకుపోతుంటే దారిలా నేను నాకు అంటే కారు పడదు కారు పూసుకొని ఇట్లా ఉన్నా నాకొకటి ఏంటంటే దర్శనం ఆటో వస్తుంది కట్టెలు దానిపైన ఆటో ఎదురు వస్తుంది అయ్యో దేవా ఇట్లా అని చెప్పి అప్పుడు నేను టాకా రాకృష్ణ ఫోన్ చేసిన అంటే దేవాది ఆయుష్ ఉంటేనేమో దేవుడు బ్రతికి వందాము ఆయుష్ లేకుంటే ఆమె నరకములకు ఇక్కడ ఆత్మ పోకుండా పర్వలకు రాజ్యం చెందాం దేవా అని ప్రార్థనలు పెడతాము అది దేవుని చిత్తము అని చెప్పింది పరస్టు అంటే ఇక ప్రార్థనల ముందు బాగా చేస్తా ఉన్నాం చేస్తా ఉన్నాం ఇక దే దేవుడు అనుకునే ఆవు ఉండదేమో కాకపోతే అమ్మ లేకుండా దేవుడు ఆత్మ ఆమెను తీసుకొని ఇంకైతే మా అమ్మ నా రోజు ఆసుపత్రిక తీసుకొచ్చు ఆ రోజు రాత్రి పూట బాగా ఏడ్చి మేమందరం ఏడ్చుకుంటా వేడ్చుకుంటా ఉన్నాము ఏడ్చుకుంటుంటే నేను అంటే టైమ్ ఒకటి అవుతుంది అయితే నేను ఇట్లా ఏడ్చి ఏడ్చిందంటే కొంచెము అలసిపోయి కొంచెం ఇట్లా కళ్ళు ఎప్పటి ఇట్ల ఆ కనులు ఎప్పుడు మూసి నడిచిన ఒక నడిచిన దేవుడు ఇచ్చి దేవుడు ఏంటంటే బాగా ఏమని నేడుస్తున్నా అంటే మా దేవ మరీ అమ్మ ఇబ్బంది కదా కానీ అమ్మ ఆత్మ నరకంలో పోదు దేవా అమ్మ ఆత్మను నీ నీ దగ్గరకు చేర్చుకోండి నీ పరంలో ప్రార్థన చేసుకుంటాండి అక్కడ సుఖంలో ఉంటానంటే సంతోషం దేవా అని వీటిని బాధ పట్టుకుంటే ఏడు చేసి కలిగిపోయటంగానే ఒక దర్శనం ఏంటంటే అక్కడ అది ఒక కట్టెలు ఉన్నాయి అక్కడ పువ్వు అంతా ఉన్నది ఆ పువ్వు ఆ ఆకాశానికి ఇక్కడికి మొత్తం ఒక దారి అనేది ఏర్పడింది అక్కడ చూస్తే మొత్తం పువ్వు దారి ఉంది అప్పుడు నాకు టూ దర్శనం వచ్చింది అయితే నేను తెల్లమైన గంటలకు నేను ఇట్లా నాకు దర్శనం వచ్చింది అంటని చెప్పిన చెప్తే ఇట్లా మా అమ్మ ఆత్మ అది పాడలు ఒక రజ పోతు ఇక్కడ పోదు అమ్మ ఆత్మ లక్ష్య బాధపడుతున్నావు కదా దేవుడు అంటే ఆ దర్శనం మీకు దర్శనం వరకు చూపించిండ్రు ఆ ఆత్మ పనులకు రాజ్యమైపోయింది అని చెప్పింది అప్పుడు ఏం చేస్తే పొద్దున ఆరు మళ్ళీ ఫోన్ చేస్తే ఇక రాధాకృష్ణిస్తారు బైబిల్లో ఒక వాక్యం ఉంటే కేతలిస్త ఫోన్ చేసి లైన్ కలిపి అట్లా నాకు మొదల వాక్యం నాకు చెప్పింది అప్పుడు అప్పుడు చెప్పిన తర్వాత తప్పు నేనేమనుకున్న మా అమ్మ చనిపోయినా పర్వాలేదు ఇంకా బ్రతకాలని ఉంటే ఆమె నుండి నువ్వు నెంబర్ కాదు కానీ కాకపోతే ఏంటంటే ఆమె ఆత్మ దేవుని తీసుకోలేదు తండ్రి నాకు అంతే చాలు మేము ఇక్కడ మేము అక్కడ చూస్తామని చెప్పి నాకు చాలా సంతోషమైంది అప్పటి నుంచి నువ్వు ఏడవాకు బాధపడవు కానీ రాధకృష్ణ కూడా నుంచి బాధపడలేదు ఇక అప్పుడు ద్వారా నాకు చెప్పింది చెప్పినాక మన సంతృప్తిలో అయింది అప్పుడు ఏంటంటే అట్లనే ఇక అట్లనే ఇక నాకు చాలా ఇగ దర్శనాల ద్వారా కథ ద్వారా మా ఆ ఎన్ని ప్రతికినాంటే మంచి కలలా ఎన్ని రకాల రకాల దేవుడు చూపిస్తా చేస్తా ఉన్నాడు ఇక ఒకసారి దర్శనం ఏమొచ్చిందంటే మొత్తము ఇట్లా అయితే సింహాసనలు ఇలా ఇలా మెరుసినంటే ఇట్లా మెరంగ కలర్ వచ్చి గోల్డ్ కలర్ దగ్గర దగ్గర బంగారు టైప్ లా మెరుస్తున్నాయి అక్కడ అందరున్నారు అక్కడ రాధకృష్ణ ఉంది ఆ అది అందరు మీరు అందరూ ఉంటే అమ్మ ఏం చేస్తుంది అంటే ఇట్లా ఎదురుగా వస్తుంది అంటే దగ్గర దగ్గర మెరిసినట్టు వస్తుంది వచ్చి ఆ అక్కడ పైకి ఎక్కి ఆ సింహాసనం మీదకి ఇట్లా పోయి అట్లా రా సిస్టరు ఇట్లా చేల్తోని ఇట్లా తీసుకుంది ఇట్లా తీసుకుంది దగ్గరికి అట్లా నేను పక్కకి వెళ్ళేవా నేను చూస్తా ఉన్నా అట్లా వచ్చింది అప్పుడు వస్తే అంతే అమ్మ పొరొక రాజ్యంలో ఉంది అట్లా దేవుడు తెలుపుతా ఉన్నాడు దేవుడి దగ్గర ఇంకా ఇంకా ఒకటి ఏంటంటే చాలా గొప్ప చూపించింది కళ ద్వారా దేవుడు అలా ఒక్కసారి ఏందంటే మా అమ్మ పెద్దమ్మ చనిపోయింది చనిపోయింది అప్పుడు ఏంటంటే అది అంటే దేవుడు తీరదనే ఆమె శుక్రవారము చనిపోయింది శుక్రవారం చనిపోయింది శనివారం అయింది ఆదివారం ఆదివారం సాయంత్రం కూడా అవుతుంది అయితే నేను పోయినా పోయిన అప్పుడు మూడు రోజులు అయింది మూడు రోజులు అయితే ఇక నేను నేను చూస్తా ఉన్నా చూస్తా ఉన్నా దేవా ఇట్లా దేవా అని నేను దేవుణ్ణి వేడుకున్నా దేవుణ్ణి వేడుకున్నప్పుడు అమ్మ ఏం చేసింది కళ తెరిసింది కళ్ళు తెరిచి ఆ నన్ను కొంచెము పక్క మీద పాడబం చెప్పింది నేను మూడు రోజులు అయింది బుద్ధి నేను పక్క మీద ఇట్లా మసలి నేను ఇట్లనే ఉన్నా కదా అని చెప్పింది పక్క మీద పండుగ మళ్ళీ ఏం చేసింది మళ్ళా ఇక్కడ పక్కకు పండుగ అక్కడ పక్కకు నెప్పిన మళ్ళా వెళ్ళాం కదా మళ్ళీ నన్ను కుర్చోబెట్టని చెప్తుంది కూర్చుని పెట్టినా మళ్ళీ ఏం చేసిన నేను నడుస్తాను నేను లేపి నడిపి నాకు నేటి నాకు అన్ని మంచిగా అయిపోతాయి అని అంటుంది లేచి నేను నడిపిస్తున్నా లేచి నడిపిస్తున్నా నడిపిస్తుంటే నాకు ంటే మా అమ్మ అసలు ఎవరైతే ఇంతవరకు చనిపోయిన వాళ్ళు ఇవ్వలేరు ఆ అది అని అంటే నేను అందరికీ ఏం చెప్తానంటే ఇంకో యశ్వభు ఆరు రోజుల్లో ఈ విధంగా మూడు రోజులు వేసాడు మా అమ్మ కూడా దేవుళ్ళాకనే మూడు రోజులకు తిరిగి లేచింది అదే రోజు ఆమె ఆత్మ ఇదైపోయింది అదే రోజు ఇవాళ ఆదివారం కదంటే ఏ అట్ట అట్ట అంటారు లేదు ఇది అని ఇక చెప్తుంటే ఇక నాకు దిగ్గున మేలుకొచ్చింది అందుకని ముందు నాకు పిల్లలు నాకు ఏమనిపిస్తుంది అంటే మా అమ్మ చనిపోయి మూడు రోజుంది కదా మా అమ్మ ఏ మూడు రోజులు అయింది ఏ ఎట్లా అయిందో అనుకో కూడా అవుతుందా అనుకున్నా కానీ మా అమ్మ దేవుకలా ఏమి లేదు అమ్మ తిరిగి మూడు రోజులకు లేచింది లేచి నేను నడిపించాను అప్పుడు దిగునే వెళ్లికి వచ్చిన పెద్ద కళ అది ఎంత ఇక ఎవ్వరికూ రాధికేష్ చెప్తే ఎవ్వరు కూడా కాళ్ళు దేవుడు బయలుపడిచాడు అమ్మ దేవునిలాగా తిరిగి లేచినంటే ఇంత గొప్ప ఎంత గొప్ప అట్లా ఇంకా రకరకాలవి నాకు మా అమ్మ గురించి నేను ఎప్పుడైతే గుర్తు చేసుకుంటానో మా అమ్మ అయితే మా అమ్మ ఒకసారి నువ్వు నన్ను గుర్తు చేసుకొని ఏడు బిడ్డ చనిపోలేదు నేను దేవునిలాక నేను తిరిగి లేచిపోయినా నేను ఫస్ట్ పరలక రాజ్యంపై ఆత్మ మళ్ళీ ఏంటంటే మూడు రోజులు దేవుడు తిరిగి లేచి నేను పర రాజ్యంలో ఉన్నా నువ్వు నన్ను గుర్తు చేసుకుని ఏడమకు నువ్వు నువ్వు ఎప్పుడైతే నన్ను దూడ అనుకుంటావు నీ కళలో ఎక్కువ మంచి చూస్తున్నా మా అమ్మ నాతో చెప్తుంది నాకు నేను దేవా నాకు సంతోషము అనిపించింది ఏదంటే ఇక ఇది గొప్ప సాక్ష్యాలు ఇది దేవుడు ఇంకా ఆమె మనందరి కూడా ఇంకా దేవుడు అట్లనే తిరిగి లేచి పోయేటట్టు సాయం చేసుకున్న వాక్యం దానించుకోబోయే ముందు ముప్పై తొమ్మిదిలో నాలుగో వచ్చినముఖ ముందు మనం ప్రార్థన పరిశుధి ప్రేమాల దేవ కృపల తండ్రి దేవ యేసు ప్రభ నీకు లెక్కలేని బంధనాల ప్రభా కృతజ్ఞత సుద్రస్థూత హళడియ రజ పరిశుధర ఒక సర్వాధికారి నీకే బంధనాల ప్రభా దేవాసూ ప్రభా ఈ యొక్క గృహానికి నడిపించినందుకు నీకు బంధనాల ప్రభా ఈ యొక్క కుటుంబంలో కూడా ప్రభావ పరిలోకి శాంతి సమాధానం చేత నింపండి అదే రీతిగా ప్రభా యొక్క ప్ర మా మధ్య జరుగుతుందని మేము విశ్వసిస్తూ మేము నమ్ముతున్నాం ప్రభా దేవ నీకేస్తాం నీకేమే తల్లి దేవాయ ప్రభా మరి వాక్యం చెప్ప ప్రభా మీరే మాతో మాట్లాడండి ప్రభా మా ఆత్మీయమైన తిప్పమని ప్రార్థిస్తాం తల్లి మా ఆత్మీయమైన చోడం స్వస్థపరచుమని ప్రార్థిస్తాం ప్రభా ఏకేస్తాం నీకేమే తండ్రి దేవాయత్సీ ప్రభా మరి వాక్యం చూస్తున్నాక ప్రభా మరి నా నోటిని తాకి ముట్టి స్వస్థపరిచి ప్రభా ఈ యొక్క నోటి మట్టి ప్రభ నా యొక్క నోట్ల నింపు అని ప్రార్థిస్తాం ప్రభా దేవా నీకే స్థౌతం నీకేనాలి తండ్రి యొక్క పరిశుద్ధాత్మచ్యత మాకు నడిపింపు దయచని ప్రభా దేవాసూప్రభ పరలోక జ్ఞానం దయచని ప్రభ మరి మీరే మాకు తోడయుళ్ళు నడిపిస్తారని దేవాభ ఎవరు ప్రతి వారికి కూడా ప్రభా నీ యొక్క పరిశుధాత్మచిత నడిపింపు దయచేయమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి అయ్య ీతనలు ఆ ముప్పై తొమ్మిదిలో నాలుగు వచ్చినంలో ఏమని చెప్తుందంటే మనం మొదటి నుంచి చూసుకుంటానేమో కీర్తనలు ముప్పై ఫస్ట్ వచ్చినంలా నా నాలుకతో పాపము చేయకుండా నా మార్గములను జాగ్రత్తగా చూచుకు చూచుకొందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి అంటే నోటికి చిక్కు చిక్కుము ఉంచుకుని కొనుటకు ఒకటి చదవండి నాకు అనుకుంటూ పాపం చే పాపం చేయకుండా అంటే మనం నాలుకతో చాలా పాపం చేస్తుంటాం కదా అడుగడుగునా ఆ నాలుగు తిరుగుతుంది అంటే ఇష్టం వచ్చినట్టు ప్లేస్ దానికి నరం అనేది ఉంది కానీ బోన్ లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు కదా ఆ నర నరం లేని నాల్కెని అంటే మొత్తం తిరుగుతుంది అది అగ్ని కూడా అనిపిస్తుంది కదా అంటే మన నాళకె అంత జాగ్రత్త ఇక్కడ దావిదు భక్తుడు చెప్తున్నాడు కానీ దావిదు ఎందుకు ఇక్కడ ఇంత ఆ వివరంగా ఎందుకు దేవుడు ఈ దావితో ఇవన్నీ చెప్తున్నాడు అంటే దావిదు ప్రతి నేను ఈ అద్యను ధ్యానించేటప్పుడు ఆ కీతలు ముప్పై తొమ్మిది వరకు నేను ధ్యానిస్తున్నా నాకు అనిపిస్తుంది అందుకే ఆయనకి హృదయాన్ని చరుడాన్ని దేవుడు పేరు పెట్టిన ఎందుకంటే ఆయన తప్పు చేసింటూ కరెక్టే దావీదు కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎంతో పాశ్చతాపడ్డాడు ఆయన ఎంతో తగ్గించుకున్నాడు ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఎందుకంటే ఆయన అంటున్నాడు నాలుగ తోటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడేలాగా సహాయపడ ప్రభాని దేవుని అని వేడుకుంటున్నాడు ఎందుకంటే ప్రతి దేశంలో ఆయన దేవుని స్థుతిస్తూనే ఉన్నాడు ఏ ప్రభుని ఆయన గరుపరుస్తూనే ఉన్నాడు ఎక్కడ చూసినా ఆయన వీధిలో దేవుని యొక్క పాటలతోటి అనేకులకు దేవుని యొక్క సత్యాన్ని ప్రకటన చేసుకుంటూ ఆయన ఆ విధంగా దేవుని స్తుతించడం అయితే మనకు కూడా ఈ లేఖనంలో ప్రతిదీ జరిగింది కదా అంటే దేవుడి ప్రతి ధర్మశాస్త్రము లేఖలను ప్రతిదీ జరగబోతుంది ఎవ్రీథింగ్ జరుగుతున్నాయి ఇప్పుడు మన కాలం గురించి అందుకే ఇప్పుడు లాస్ట్ చివర్ డిసెస్ కాబట్టి ఇవి అంత కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే మన నాలుకనంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలంట ఒకవేళ మన మార్గంలో అలాంటి వస్తే కూడానంట ఎలాంటి తప్పుదామీ చేయకుండా ఆ నోటిని భద్రపరచుకోవాలి మనం గట్టిగా కంట్రోల్ చేసుకోవాలి ఒకవేళ కంట్రోల్స్ లేకపోతే తప్పిదంగా మనం మాట్లాడతాము ఒక హృదయాన్ని నొప్పిస్తుంటాము మాటల చేత కదా చాలా మంది ఆ ఇంటికి వచ్చిన అతిథిలకు మనం తిండి విషయంలో ఆ విషయంలో వాళ్ళు బాధపడరు నువ్వు అన్న నోటి మాటలతో వాళ్ళు బాధపడతారు కదా అందుకే దేవుడు చెప్తున్నాను మన నోటినంటే మన నోటిని అదుపులో పెట్టుకోమంటున్నాడు మన నోటిని మనము కంట్రోల్ చేసుకోవాలా ఎందుకంటే ఈ నోరు ఎటు మాటలతో తెలియదు దుస్తుడు తలంపుల ద్వారా మోసం చేస్తుంటాడు ప్రతి విషయంలో దుష్టుడు మోసం చేస్తుంటాడు అందుకే చెప్తున్నాడు నా నాలికె నా నాలికెతో పాపము చేయుకుండా నా మార్గంలో జాగ్రత్తగా చూచుకుంటున్నాను అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన గోజాడుతున్నాడు దావీదు దేవాన్ని ఎలాంటి తప్పిదంలో పడద్దు ఆల్రెడీ ఆయన అందులో పడి తిరిగి లేచినాడు ఆ పాపంలో పడ్డాడు ఆ తప్పు చేసిండు ఆయన యుద్ధానికి పోకుండా ఆ స్త్రీతో ఆయన వ్యభిచారించి ఆ తప్పు పని చేసింది దేవుని సన్నిధిలో ఆయన ఒప్పుకున్నాడు దేవుడు క్షమించిన మళ్ళీ ఇంకోసారి ఎలాంటి తప్పులు నేను చేయొద్దని ఆయన తీర్మానం చేసుకున్నాను ఆయన లైఫ్ లో డెసిషన్ తీసుకున్నాడు దావిదు అట్లనే ఆయన దేవుని స్థుతిస్తున్న కబిలా అలాంటి మార్గము నా ముందుకు రావద్దని ఆయన ప్రార్థన చేసుకుంటుంది అలాంటి ఎందుకంటే భక్తిహీనత ఉన్న ఎంతో మంది తెలుసా మనల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంటారు మనం దేవుణ్ణి ఎంత సాగిపోతుంటామో అది అక్కడ ఆకేయడానికి దృష్టి ఎన్నో విధాలుగా బాణం వేస్తూ ఉంటాడు ముఖ్యంగా నాలుక ద్వారానే ప్రతి చోట్ల నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దేవుని యొక్క చోట ప్రకటన చేద్దామంటే ఫస్ట్ మనల్ని నింజాలు చేస్తాడు నీ భర్త ఏమి చక్కగా ఉన్నాడు నీ పిల్లలు ఏం చక్కగా ఉన్నారు ఈ విధంగా మాట్లాడుతుంటారు కదా అంటే మనం అనుకుంటాం దేవాన్ని నేను నిన్ను వెంబడిస్తున్నా నేను నిన్ను నడుచుకుంటున్నా అని దేవుడు మనకు సాయం ఉన్నాడు మనం దేవుని పట్ల మనం కలిగినా మనం నడుచుకుంటున్నాం పోతున్నాము కానీ ఎదుటి వాళ్ళు అన్ని చూపే మాటలతోటి హృదయం ఎంతో దుఃఖిస్తుంటుంది అప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో గోజాడుతాము అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నట్టే అలాంటి వాళ్ళు మన మధ్యలోకి వచ్చినా మనము గోరు మూసుకునే ఉండాలి అలాంటి వారి కోసం మనం ప్రార్థాన చేయాలా ఎందుకంటే ఇక్కడ బ్రతుకు దినముల కోసం లెక్క చేస్తున్నా నాలుగు వచ్చినం చూడండి మనకు అర్థమవుతుంది ఏహువా నా అంతము ఎటులో ఉన్నది నా దినము ప్రమాణము ఎంతద నాకు తెలుపుము నా ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని గుర్చున్నాను చూడండి ఇక్కడ మనకు ఈ పాట ఉంది కదా నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము కదా ఈ పాట వాక్యం ద్వారానే ఎందుకనంటే ఇక్కడ మన బ్రతుకు కోసం మాట్లాడుతుంది మనము సరైన మార్గంలో ఉంటే దేవుని యొక్క పర్వక రాజ్యమే చేరుకుంటాము కదా అంటే బ్రతుకున్నంత వరకు ఆయన స్థుతించాలా ఆయనని ఆరాధించాలా అందుకే ఆయన నా బ్రతుకు ఎట్లా ఉందో నాకు తెలుపు నాకు చూపించు ప్రభాని అడుగుతున్నాడు కదా మనం అనుకుంటాము ప్రార్థనలో ఉంటున్నాము వాక్యంలో ధ్యానిస్తున్నాము అని అనుకుంటున్నాము కానీ మన ప్రవర్తన ఎట్లా ఉందో మనకు తెలియదు కానీ మన అంతరంగా మెరిగిన దేవుడు ఏసు ప్రభు కాబట్టి ఆయన మనం ఎట్లా జీవిస్తున్నాము మనం ఎట్లా రన్ అవుతున్నాము అందుకే ఆయన దావి దడుగుతున్నాడు దేవా నా అందం ఇట్లా ఉందో నాకు తెలియజేయము ప్రభా కదా ఎందుకంటే మనం దేవుడు మనకు విశ్రాంతి దినం ఇచ్చాడు ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించాలా ఆయన విశ్రాంతిలో మనకు ప్రవేశిస్తే ఎలాంటి సమస్య మనకు రాదు ఎందుకంటే దేవుడు మన కాపాడడు ఆయన భద్రపరుచుకుంటాడు ఇక్కడ అదే అంటుంచడు నా దినములు ప్రమాణము ఎంతదైన నాకు తెలుపుమో నా ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని కూర్చున్నాను దేవుని అడుగుతున్నాడు దేవ చావు దినము ఎప్పుడు నాకు సమయం ఇవి ప్రభా నా జీవితాన్ని మార్చుకుంటా ఎందుకంటే నా నాలుగు ద్వారా నా చూపుల ద్వారా నా తలంపుల ద్వారా నా నడకల ద్వారా నా చేతుల ద్వారా సృష్టించిన ప్రతి ఒక్క ఆవల ద్వారా ప్రభా నేను ఏ తప్పులు చేయకుండా నేను ప్రతిదీ కూడా నీ అందు భయం భక్తి జీవితంలో నేను ఉండడానికి నాకు సమయం ఇవ్వు ప్రభా అని దావిదు వేడుకుంటున్నాడు మనం కూడా మన జీవితం మన లైఫ్ లో కూడా మనం దేవుని అడగల దేవ మాకు సమయం ఇవ్వండి ఎందుకంటే ఆయన సత్యం మనం తెలుసుకో తెలుసుకుంటున్నాము కానీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటేనే ఆయన బిడనమై ఉంటాము ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోకపోతే ఆయన నా వాడు దేవుడు కదా ఆయన కదా ఆయన పరిశుధాత్మ పొందుకోమంటాడు ఆయన చేయమంటాడు ఏసయ్య అందుకే ఆయన అడుగుతున్న దేవునికి దేవ నా దినములు తెలియజేయము నా బ్రతకు మార్చడానికి నాకు సమయం ఇవ్వు అని ప్రతిదీ అందులో అడుగుతున్నాడు ఎందుకంటే ఈ వాక్యం నేను ధ్యానించేటప్పుడు దేవుడు నాకు ఆ హెబ్రి ఎందుకంటే ఆయన విశ్రాంతిలో మనం ఇంకా కావాలా అది మనం మర్చిపోద్దానంటే ఇక్కడ చెప్తున్నారు ఫిబ్రీలో మనకు ఒకటి రెండు వచ్చిన ఒకసారి విశ్రాంతి వాగ్దానం ఇక్కడ ఎవరైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా కట్టుకోవలేము అని భయం కలిగి వారికి ప్రకటించబడినట్లు మనకు ఇక్కడ చూడండి మొదటి వచనంలో ఇక్కడ ఏమని చెప్తున్నట్టే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామను వాగ్దానం ఇంకా నిలిచి ఉండిపోయిందట అంటే దేవుడు మనకు ఏడో దినం నుంచి విశ్రాంతి ఆ విశ్రాంతి దినము అది అట్లనే నిలిచిపోయింది ఆ విశ్రాంతిలో చాలా మంది ప్రవేశించాల ఆయన విశ్రాంతిలో మనం వెంటర కావాలి ఆయన అంటారు కదా సమస్య భారం తీసుకుని నా దగ్గరైతే రండి మీకు విశ్రాంతి కలుగా చేస్తాను కదా దేవుడు మళ్ళీ మనకున్న ప్రతి సమస్యలు బాధ వేదన దుఃఖము హృదయం బాధ ఎవరు చూడలేరు కేవలం దేవుడు మాత్రమే చూసాం ఆత్మని ఎరిగిన దేవుడే కదా మనం సృష్టించిన దేవుడు యేసు ఆయన మాత్రం మనల్ని చూస్తున్నాడు అందుకే ఆయన అంటున్నారు మీరు ఏది చేయాలనుకున్నా నా దగ్గరికి రండి అని అంటున్నారు మనకున్న ప్రతి సమస్య మనము బాధపడతా ఉంటాము నా ప్రాబ్లం ఇలా ఇలాంటిది ఉంది ప్రభా నా సమస్య ఎంత ఘోరమై ఉంది ప్రభా అని మనం చుట్టుపక్కల ఉన్న వారితో చెప్పుకుంటే ఏం లాభము ఏం ప్రయోజనం లేదు కానీ ఇక్కడ ఏమని అంటే దేవుడు విశ్రాంతికి క్రమంటుడు అది అంటా చూడండి ఇక్కడ మెయిన్ వచనం ఏందంటే ఇక్కడ వాగ్దానము ఇక్కడ నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందుకో పొందకుండా తప్పిపోతారేమో అని భయము కలుగుతున్నది అంటే ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించాల అది కూడా మనం నుంచి ఏదైనా తప్పిపోతుందేమో అని మనం భయంతో ఉండాలండి అని సన్నిధిలో ఎందుకంటే ఆయన మనం భయపడి కలిగి జీవిస్తేనే ఆయన విశ్రాంతిని మనం ప్రవేశిస్తాం ఆయన అదే చెప్తున్నావు దేవుడు ఎందుకంటే ఆ మంది శిష్యులకి నుంచి ఆ యూదా దేవుని అప్పగిస్తాడు కదా మన దేవుడు ఆ ఒక్క ప్రాణం కోసం ఆయన కదా అది ఎందుకంటే నాశనమైన పుత్రుడు కాబట్టి ఆయన తప్పిపోయినాడు కానీ మనలో ఎవరు తగ్గిపోవడమో ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ప్రతి వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆయన ఇక్కడ చూడండి ఎందుకు అంటే తప్పిపోవద్దని చెప్తున్నాడు ప్రతిదీ నెరవేరుతుంది కదా దేవుని యొక్క వాక్యాలు వాళ్ళు ఆయన మనం ఎందుకు ప్రవేశించట్లేకపోతున్నాం మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలని ఆయన చెప్తున్నాడు ఏడు వచ్చినంలో చూడండి ఇది దావిదు కీర్తనలో ఉంది ఇక్కడ జరగబోతుంది ఇక్కడ చూడండి ఒకసారి చదవండి నన్ను ఏడు వచ్చిన హైబ్రిలో నాలుగు ఆయన మాట విని వినియము వెనుక చెప్పబడిన ప్రకారము ఇంత చూడండి ఇక్కడ మనకు తెలిసిపోతున్నదా అక్కడ దావి దగ్గరనేమో దేవుని దినములు అడుగుతున్నాడు మన బ్రతుకు దినములు ఏంటి ప్రభా మాకు చూపించు ప్రభా మా జీవితాన్ని మార్చుకోడానికి సమయం ఇవ్వ ప్రభా అని అక్కడ దావిదలు అడుగుతున్నాడు అదే ప్రవచనము ఇక్కడ మనకు నెరవేరుతుంది కదా ఇక్కడ ఫైబ్రీలో మనకు ఫోర్త్ చాప్టర్ ఫస్ట్ నుంచి మనం చదువుకుంటూ మనకు క్లియర్ గా అర్థమవుతుంది కానీ ఇక్కడ చూడండి అది దావిద నీకలున్నాయి ఎందుకు అని అంటే మనం తొలగిపోతున్నాం మనలో ఉన్న ప్రతి అవిధేయత నుంచి మనం దేవుడి నుంచి దూరం అయిపోతున్నాం కానీ దేవుడి నుంచి మనం దూరం కావద్దు కాబట్టి ఆయనని అనుసరించి మనం నడుచుకోవాలా ఆయన ఆజ్ఞ మనము గట్టిగా పట్టుకోవాలా ఆయన మనకు రెండు వాగ్దానాలు ఇచ్చినారు కదా పది ఆజ్ఞలు ఎవరు నెరవేర్చలేరని ఆ కాలంలో తృంగీకరించుకున్నారు కానీ మోస ఇంటి అంతటిలో నమ్మకస్తుడుగా ఉండడు కానీ దేవుడు ఈ కాలంలో మన కాలంలో చేస్తామ రెండే రెండు ఆజ్ఞలు ఇచ్చిన్నాడు కదా ఒకటి పూర్ణ మంచితోటి పూర్ణ హృదయం తోటి పూర్ణాత్మతో ఆయన స్తుతించి ఆరాధించాలా కదా ఇంకోటి నీ పొరుగు వాన్ని ప్రేమించడం అంటే దేవుని యొక్క ప్రేమ చూపించానా అట్లా అందుకే ఇక్కడ ఏమని చెప్తుందంటే తిన అవిధేయత వల్ల అవిధేయత చేత ఆ ప్రవశింపలేదు గనుక నేను మీ రాయన మాట విని ఎడల మీ హృదయములకు కఠిన పరచుకోకొనుడి వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావిదు గ్రంథంలో నేను చూడండి అంటే ఎప్పటి నుంచో ఇవన్నీ కానీ ఎవరు ఇంకా గ్రహించలేకపోతున్నారు గ్రహించిన వల్ల అందరూ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆయన కుడిపాషంలో కూర్చున్నారు కదా పెద్ద ప్రవక్తులు చిన్న ప్రవక్తుల అపోసులు వీళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు దేవుని కోసం ప్రతిదీ చేసినారు దేవుని యొక్క నామని వాళ్ళు మహిమపరిచినారు దేవుని కోసం సాక్ష్యమించినారు దేవుడే నిజమైన దేవుడు ఆ కాలం నుంచి వాళ్ళు బోధించుకుంటూ వచ్చినారు వాళ్ళు సత్యని ప్రకటన చేశారు కాబట్టి ఈ రోజు మనకు విశ్రాంతి అంటే ఏంటో తెలిసింది ఒకవేళ మనం చెప్పకపోయి ఉంటుంటే ఆ విశ్రాంతిలోకి మనం ఎంటర్ అవుతులమా అందుకే ఆయన విశ్రాంతిలో ఎంటర్ కావాలని ఆయన దేవుని అడుగుతున్నాడు ఎందుకంటే మన అవితేయత తొలగించుకోవాలా అది కూడా చూసుకున్నాము ఎందుకంటే దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అది కూడా మన పెట్టుకున్నాము కీర్తనలు వన్ నైన్ కీర్తనలు వన్ నైన్లో అక్కడ చూడండి ఆ సిక్స్టీ ఫోర్ వచ్చినంలో సిక్స్టీ ఫోర్ వచ్చినంలో భూమి నీ కృపతో నింది నీ కట్టడలను నాకు బోధింపు కదా దేవుని యొక్క కట్టడలను అంట బోధించమని అడుగుతున్నాడు ఎందుకు దాని ఒక్క తప్పు చేసిందో మరి ఎన్ని తప్పులు చేసిందో ఆయనకి ఆయన అంతరంగానికి దేవునికి తినాలి కానీ ఇప్పుడు మన కాలంకి వచ్చేసరికి మనం ఏమి తప్పులు చేస్తున్నామో మన తెలుసు దేవునికి తెలుసు కాబట్టి మనము ఆయనలో ఉండాలి ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించాలి అని అంటే మనము దేవుని యొక్క కృపతో కట్టబడి ఉండాలన్నమాట అంటే దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించి ఇక్కడ చెప్తున్నాం కదా కట్టడలను నాకు బోధింపు మన దేవుని యొక్క కట్టడలు బోధిస్తేనే విని దాని ప్రకారం నడుచుకోగలుగుతాము ఎంత బోధించిన వినకపోతే నష్టం మనకే కదా అందుకే ఆయన చెప్తున్నాడు ప్రతిదీ దావిదు అంటే అడగడుగునా దేవుని ఇది అడుగుతుంది ఆజ్ఞల అన్నిటిని అనుసరించి నేను నడుచుకుంటా నాకు బోధించుకోవడం నాకు నేర్పించుకోవడబా ఇందులోనే ఉంటది కీర్తనంటే మొత్తం చదవండి అర్థమవుతుంది ఎందుకంటే ఆయన చెప్తున్నది ఇక్కడ చూడండి సిక్స్టీ లో నేను నీ ఆ ఆజ్ఞల నందు నమ్మకం ఉన్నాను ఆ మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేరుపము కదా దేవుడు ఏమంటున్నాడు ఆ దావిదు దేవుని అడుగుతున్నాడు దేవా నేను నీలో ఉండాలా నాకు దినములు ఇచ్చినాం కదా మరి నేను నా అంతం ఎట్లా ఉందో నాకు చెప్పు బ్రవ్వ దేవుని ఆయన అడిగినడు నా అంటే మనం చనిపోయే లోపల మన బిహేవియర్ అంటే మన ప్రవర్తన ఎట్లా ఉందో దేవుని అడిగి ఆయన చేసిన ప్రతి పాపము మనకున్న ప్రతి ఆయస్కరమైనది అన్ని మనం చూపించడు ఆయన మన కళల ద్వారానే కాని దర్శనం ద్వారానే కానీ మనం చూపిస్తుంది దేవుడు చూపించినప్పుడు ఇప్పుడు మనం అర్థం చేసుకుని నేను ఈ తప్పిదం చేస్తున్నా ప్రభా నేను ఈ సన్నిధిలో ఒప్పుకుంటా ఈ పాపం మళ్ళొకసారి నేను చేయను ఇక్కడ నుంచి నేను మంచి నడుచుకుంటా ప్రభా అని దేవుడిని అడిగి మనం ముందుకు వెళ్ళాలా ఎందుకంటే ఇక్కడ అదే చెప్తుంది దేవుడు కదా నేను నీ ఆజ్ఞల ఎందు నమ్మిక ముంచి ఉన్నాను కానీ దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చినాయి ఈ బైబుల్ ప్రతిదీ ఆయన వాగ్దానలే ప్రతి వాగ్దానము మనం రిసీవ్ చేసుకోవాలి ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరాలా ఏ వాక్యం మన జీవితంలో నెరవేరిందో మనం చూసుకోవాలా కదా అందుకే ఇక్కడ చెప్తున్నావు ఆజ్ఞందు నమ్మిక ముంచి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము కదా మనకు మంచి వివేచన ఉంటే మంచి జ్ఞానం ఉంటే మనం ఎట్లుంటే మన మార్గము విశ్రాంతిలోనే ఉంటుంది దేవుని యొక్క అనుసరించి దేవుని ఆనుకుని మనం నచుకుంటాము ఒకవేళ మన ప్రవర్తన మంచి లేకపోతే మన వివేచన మంచి లేకపోతే మనము తొలగిపోయిన వారి ఉంటాము కదా అప్పుడు దేవుడు మనము హత్తుకొని ఉండలేము ఆయన ప్రేమిస్తేనే ఆయన గట్టి పట్టుకొని ఉంటాము మనం ఆయన ప్రేమించాలంటే ఆయన చువాట అనేకలకు మనం ప్రకటన చేయాలా అందుకే ఆయన చెప్తుండ్రు నాకు నేర్పించు ప్రభావం కదా ఆయన సమయం ఇచ్చిండో ఆ బ్రతుకుకి సమయం అనేది ఆ సమయంలో మనం చదువుదిద్దుకోవాలి ఎందుకంటే ఇవి లాస్ట్ డేసెస్ చివ్వ డేసస్ దేవుని యొక్క రాకడా త్వరలో ఉందని మనం ఎప్పటి నుంచో అంటున్నాం కదా కానీ ఏ టైంలో ఆయన వచ్చేసిన క్షణం మనకు తెలియదు కాబట్టి ఆయన కోసం మనం కనుకొని జీవించాలా అందుకే ఆయన మంచి వివేచన మంచి జ్ఞానము కలిగి నాకు నేర్పమా అని అంటున్నాం అందుకే మనం దేవుని ప్రతి రోజు మనం అడగల దేవ మేము ప్రతిదీ వివేచించాలి మేము ఎక్కడ ముందు కదా దేవుడు అది కూడా చెప్తాడు మనకు మాథ్యూ ఇరవై నాలుగులో మనం చెప్తారు ఎవరు కూడా మీకు మోసపరచుకోకుండా చూచుకున్నాడు అని ఎందుకంటే ఆంటీక్రా వాళ్ళు ఎంతో మంది వస్తున్నారు కాబట్టి ఎవరు వాగ్దానం ఎట్లా ఉందో ఏందో మనకు తెలీదు నీ ప్రతిదీ మనం తెలుసుకోవాలంటే దేవుడు మనకు వివేచన ఇస్తేనే ఆయన జ్ఞానం ఇస్తేనే మనం ఎవరు ఎలా శువాత ప్రకటన చేస్తురో అది మనం క్లియర్ ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాం కాబట్టి ఆయన ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకోవాలి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలా అప్పుడైతేనే మనకు ఇక్కడ చూడండి అట్లనే సెవెంటీ వన్ నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమయ్యందుకు మేలాయను చూడండి దేవుని నమ్మినంత మాత్రంగా అంటారు కదా చాలా మంది ఏమంటారు యేసు ప్రభు నమ్ముకోని సమస్యలన్నీ పోతాయని అంటారు కానీ నిజమైన దేవుడు యేసు ప్రభు ఆయనకి సమస్య వచ్చిందని రాలేదా ఆయన ఎలాంటి తప్పు చేయలేదు ఆయన మీద సమస్య అనేది వచ్చింది ఆయన ఏ తప్పుదమ్ము చేయండి ఆయన పరిశుద్ధుడు ఆయన నీతి మంతుడు ఈ లోక పాపంని కడగడానికి ఈ లోకం మీదకి వచ్చినాడు కానీ ఆయన అంత పరిశుద్ధునికే అన్ని శ్రమలు తెప్పించినారు జనాలు దేవుని తిరగబడ్డారు అని శిల్వ మారణం పొందిడు ఎందుకంటే అది లేఖనంలో ప్రతిదీ నెరవేరన తన తండ్రి తన కుమార్ని లోకం మీదకి పంపించినప్పుడు ఆయన పని అంతా పూర్తి చేసుకోం తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినాడు ఏసుప్రభు అట్లనే మన దేవుడు బాధ్యత ఇచ్చినాడు ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకుంటే మనకు శ్రమ ఉంటుంది కష్టం ఉంటుంది అన్నీ ఉంటాయి మనం ఒక్కటే ఆలోచన చేద్దామో పెద్ద ప్రవక్తలే కానీ చిన్న ప్రవక్తలే కానీ ఆపోసులే కానీ పుత్తవుని దగ్గర పోయినారా చాలు కదా వాళ్ళు ఎంతో శ్రమ దేవుని అనుసరించి నడుచుకుంటే ఈ లోకంలో మనకు శ్రమనే కానీ మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంటే అక్కడ ఇచ్చిన ఆయన గిఫ్ట్ చేయని ఆయన మనకు ఒక కొత్త పేరు మనకు పెట్టిడు ఏసు ప్రభు కదా ఆయన కొత్త పేరే మనకు ఏసయ్యా మరి ఆయన ఒక కొత్త పేరు మనకు ఆయన పరలోక రాజ్యంలో ఇస్తానంటుడు మరి అందుకే మనకు శ్రమలు తప్పవు శ్రమలు కంపల్సరీగా ఉంటుంది మరి యేసు ప్రభు నమ్ముతున్నా శ్రమ పోతుంది పోతుంది అది కాదు కదా మనం దేవుని నమ్మినప్పుడే దుట్టుడు మన మీద గాలం వేస్తా ఉంటాడు ఎందుకంటే దేవుడి నుంచి తప్పిదం చేయడానికి అందుకే దేవుడు ఏం చూస్తున్నాడు అంటే మనకు ముందే హెచ్చరిస్తున్నాడు కదా కళల ద్వారానే కాని దర్శనాల ద్వారానే కాని దేవుడు మనకు ముందే చూపిస్తాడు ప్రతిదీ అందుకే ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు మాకు చెప్తున్నాడు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు అంటే ప్రతి దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దనము నా జీవితంలో నేను నెరవేర్చుకుంటే ప్రభా నేను నడుచుకుంటాను ప్రభా అని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకు ముందుకు వెళ్తామో సమస్యలు మనకు వెంటాడుతూనే ఉంటాయి ఎందుకంటే మనం యుద్ధంలో పోరాడుతున్నాం కాబట్టి ఆత్మకి ఈ లోకం నాడులతో మనం యుద్ధం చేస్తున్నాం కాబట్టి మనం విజయం పొందాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనం ధరించుకోవాలా ఆయన ఆత్మకట్గా మనం ధరించుకోవాలా అనే చెప్పిన ప్రతి మాటను మన రుద్ర పలకల మీద రాసుకోవాలా కదా ఏజ్ ప్రభు మనకు కథే చెప్తున్నాడు ఆయన దృష్టిని దేవుడు ఎట్లా ఎదిరించుడు మనము మ మత్తే సువార్తల నాలుగో వచ్చినంలో చూస్తాం కదా దేవుడు బ్యాప్తిజం తీసుకున్నాక ఆ అడవిలోకి వెళ్ళినాక అండ్ ఫార్టీ డేస్ నైట్ అండ్ డే అంతా ఉపవాసం ఉన్నాక దేవుడు వెళ్తారు దృష్టి ఏమంటారు ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని దీను అంటాడు కానీ దేవుడు అక్కడ ఒక మాట అంటుంది మంచిగా మనుషులు రాళ్ళు మా రాళ్ళు మాత్రమే కాదు అంటే దాని వల్ల తినడం కాదు కానీ దేవుడు ఇచ్చిన ప్రతి మాట వల్ల నరుడు బ్రతుకుదురు అని కదా అంటే దేవు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది ఆయన ఇచ్చిన ప్రతి మాట ఆయన ఇచ్చిన వాగ్దానము ఆయన ఇచ్చిన వాక్యం అంట మన జీవితంలో నెరవేరుతుంది అది మనకి బలము అది మనకు ఆయుధము అది మనకు అన్ని కదా ఈ వాక్యము రెండంచె కద్గమా కాబట్టి ఇద్దరికీ వర్తిస్తుంది అందుకే ఆయన చెప్తున్నాడు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమలు అందు నాకు మేలు కలిగినవి ఎందుకు అంటే ఆ శ్రమలు వస్తేనే మనకు మేలు కలుగుతుంది ఎట్లా తెలుసా ఒక సమస్య మనకు వచ్చింది ఆ సమస్యను మనం జయించుకున్నాక మళ్ళా తిరిగి వెళ్ళిపోతాము ఒక సమస్య వచ్చింది ఆ మెట్టుని దాటుకుని పోయినాము మళ్ళీ ఇంకొక సమస్య వచ్చింది అది నువ్వు దాటుకుని పోయినావు అలాంటి సమస్యనే నీ ఫ్రెండ్స్కే కానీ నువ్వు చుట్టుపక్కల ఉన్న వారికి సమస్య వస్తే అప్పుడు మీ దగ్గరికి వస్తరు వాళ్ళు వచ్చి అడుగుతారు అబ్బా నాకు ఇలాంటి సమస్య వచ్చిందంటే ఇది వచ్చింది అంటే నీకు అనుభవం ఉంటుంది కాబట్టి నువ్వు ఓదార్చగలుగుతావు కదా అట్లా దేవుడు మన జీవితంలో అనుభవం రావడానికే సమస్యలు పెడతాడు అందుకే మనకు మేలు పుట్టకన మేలు మనకు రాలేదు ప్రతి ఫలితం ఉంది మన కష్టపడిన దానికి మనం జీవించే విధానికి ప్రతిదానికి దేవుడు మేలు చేస్తూనే ఉంటాడు ఆయన ఆశ్రయించి నడుచుకుంటేనే మనకు మేలు కదా ఆయన అదే చెప్తున్నాడు చూడండి ఆ వేళ్ళ కొద్ది వెండి బంగారము నాణ్యంలో కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రము మనకి ఎంతో మేలు కదా దేవుడు ఈ వాక్యం అంట ఇప్పుడు ఈ కాలంలో దొరుకుతుంది మనకి తను రాంగరంగ మనకు అవకాశం ఉంటదలేదు ఇవి దానించడానికి అందుకే ఆయన ఇచ్చిన ప్రతి ధర్మశాస్త్రము ఆయన ఇచ్చిన జీవమైన వాక్యాలు మన హృదయం మీద ఉండాలా మన హృదయల పలకల మీద ఉండాలా అప్పుడే మనకు మేలు కదా అప్పుడు మనం ధైర్యంగా శువార్త ప్రకటన చేయవచ్చు ఎక్కడ పోయినా మన చే అంటే ఇప్పుడు ఈ టైం లో ఇట్లా ఉంది కానీ రాబోయే దినాలు కఠినమైన దినాలని దేవుడు చెప్తాను కదా అందుకే ఆ టైంలో దేవుడు అంటున్నాడు మీరు కఠిన పరచుకోవద్దు అని అంటుడు కఠిన మసలు ఎందుకంటే దేవుని ప్రేమ చూపించమంటున్నాడు మనం యోహాన్ చువాత నాలుగో దిన ఉంటది ఆయన చెప్పారు ప్రతి విషయంలో కోసమే రాస రాయబడి యోహాన్ చువార్త అంటే ఆయనే నిజమైన దేవుడు కాబట్టి మనం ఆయన కోసము అనేకులకు దేవుని యొక్క సత్యని బోధించాలా యేసుప్రభు నిజమైన దేవుడు కాబట్టి ఆయన కోసమే మనము వివరించాలా ఎందుకంటే చూడండి ఆయన మన చనిపోయినాడు మళ్ళీ మనకు రక్షణ ఇచ్చినాడు యేసుప్రభు కదా ఆయన యేసుకృష్ణ నా మనం బ్యాప్తిజం పొందినం కాబట్టి ఆయన యొక్క బిడలమైన ఆయన హత్తుకొని మనం జీవించాలి అంటే ఆయన ఆజ్ఞలని అనుసరించి మనము నడుచుకోవాలా ఆయన ఇచ్చిన ప్రతి వాక్యము మన జీవితంలో నెరవేరిందా లేదా కూడా మనం చెక్ చేసుకోవాలి కదా మరి ఈ వాక్యం నా జీవితంలో నెరవేరిందా లేదా మరి ఎక్కడ తెలుసుకుంటాము నేను ఈ కీర్తనలు థర్టీ నైన్ నేను చదివి కూడా ఒక వారం అయిపోయింది టూ వీక్స్ అయిపోయింది నేను ఈ వాక్యం చదువుతున్నా ఎందుకంటే ఆ దేవుడు ఎందుకు ఆ రోజు మార్నింగ్ నేను లేచి వాక్యం చదువుతున్నా నాకు ఆ ఈ వాక్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు దేవుడు బయలుపరుస్తున్నా అవి నేను రాసుకుంటున్నాను రాసుకొని పెట్టుకున్నా నాకు అప్పుడు అనిపించింది నిజమే ప్రా ప్రాణము అంటే దినములు ప్రతిదీ చూసుకోవాలంటే నాకు అంతకంటే ముందు ఏం జరిగిందంటే నా ఆత్మ నాకు హెచ్చరిస్తుంది ఏమని హెచ్చరిస్తుందంటే ఆ దేవుడు అక్కడ చాలా త్వరలో ఉంది నువ్వు దేవుని యొక్క పనిలో నిఘ్నం అని నా ఆత్మ నాకైతే చెప్తుంది చెప్తుంది సరే ప్రభా నేను సువార్త ప్రకటన చేయడానికి నేను తీర్మానం చేసుకుని వెళ్తాము నేను సిద్ధమైన దేవుని యొక్క సేవకు వెళ్తామని కానీ ఆ దుస్తుడు నాకు ఏదో ఒక విధంగా ఆటంకపరుస్తూనే ఉన్నాడు నేను జాబ్ చేసుకుంటున్నాను ఒకవేళ నేను జాబ్ చేయకుండా ఉన్నట్టు నేను సేవకి వెళ్తున్నాను కదా అట్లా అనిపిస్తుంది మళ్ళీ రెండు చేయాలని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన జాబ్ ఇచ్చినంటే ఉత్తగానే కాదు అది నాకు యూస్ఫుల్ గా ఉండొచ్చేమో నేను అనేక సాయం చేయాలా నేను దేవుని కొన్ని అడిగినను వాటి విషయంలో దేవుడిని నాకు ఇవ్వచ్చేమో అని ఇంట్లో కూడా ఆలోచన చేసిన దేవుడు ఈ వాక్య చేత నాతో మాట్లాడుతున్నాడు విశ్రాంతిలో ప్రవేశించమంటున్నాడు ప్రతిదీ ప్రవేశించినాక ఎలాంటిది మంత్రమే కానీ తంత్రమే కానీ ఏమి కూడా మన మీద ఆవరించవు ఇది నాకు దేవుడు ఇట్లా చెప్తుంటే నాకు నిజమే ప్రభాన్ అనిపించింది ఎందుకంటే ఈ వాక్యాలు చెప్తుంటే నాకు అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఎందుకంటే నేను పాత దర్శనాలు ఎప్పుడో చూసిన దర్శనాలు దేవుడు నాకు రోజు జ్ఞాపకం చేస్తున్నావు వాటిని ఆ ఎందుకంటే దేవుని యొక్క విశ్రాంతిలో మనం మెంటైన్ అయినా కదంట అంటే మన తలంపులను మోసం చేయడానికి దృష్టి వస్తుందంట అది కూడా మనకు హెబ్రుల్లోనే ఉంది అది ఒక్కటి చూసుకొని క్లోజ్ చేసుకున్నాము ఎబ్రిలోనే ఉంటది ఇగో యహో వారికి విశ్వా కలగజేసిన ఎడల ఆ తరువాత మరి దినములను గురించి ఆయన చెప్పక పోవును కాబట్టి దేవుడు ప్రజలకు విశ్రాంతి విశ్రాంతినిచ్చినడు ఎందుకనక దేవుడు తన కార్యములను ముగించుకొని విశ్రాంతి ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుటకు కూడా తన కార్యములను ముగించి విశ్రాంతి కాబట్టి అవిధేయత మీరు పడిపోయినట్లుగా మనము ఎవరినూ పడిపోకుండా మీరు విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త ఎందుకనగా దేవుని యొక్క వాక్యం అంట సజీవము గల సజీవమై బలము గలదై రెండంచములు గల ఖడ్గము ఖడ్గము వాడి గల ఉండి నీ ప్రాణములకు మూలముగా విభజించుటకు దూ ఇక్కడ ఉంటుంది చూడండి ఇక్కడే ఆ యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది అంటే దేవుని యొక్క విశ్రాంతిలో మనం వెంటర్ అయినప్పుడు అంటుడు అంట మనకు టార్గెట్ చేసేది మన తలంపుల ఎందుకంటే దేవుని యొక్క విశ్రాంతిలో మనం ఎంటర్ అవుతున్నాము దేవుని చెప్పిన ప్రతి ఆజ్ఞాను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనం దేవుని యొక్క విశ్రాంతిలో ఉన్నప్పుడు అంట దానికి చోటు లేదు ఎక్కడ నుంచి మోసం జలవేళని ఎట్లా పడేలా అని అదంట మన తలంపుల చేత మోసం చేస్తుంది అందుకే దేవుడు ముందు చెప్తున్నాడు మీరు దేవుని మీరు విశ్రాంతిలో ప్రవేశించినారు కరెక్టే కానీ మీ యొక్క తలంపులు ద్వారా మోసపోవద్దు అది మనకు శోధన చేస్తుందంట కదా ఎందుకంటే ఆ దేవుడు ఇస్తేనే ఆజ్ఞ ఇస్తేనే అవి మన దగ్గరకు వస్తాయి ఆయన ఆజ్ఞ ఇవ్వంది రాదు నాకు మొన్న రీసెంట్ వరకు అట్లనేది నేను అక్కతో కూడా అన్నా ఆ అక్క సేవ పోకపోతే నాకు ఏమేమో తలంపులు వస్తున్నాయి నాకు ఎక్కడైనా సేవ ఉంటే చెప్పక నేను నేను వస్తా అని కూడా అక్కతో చెప్పినను సరే దీపా అని ఆ చేస్తుంది కదా గుర్తుకుందా నేను చెప్పిన అక్కకి ఎందుకు ప్రభా నాకు ఇది దేతంటే అప్పుడు ఆ రోజు దేవుడు నాకు ఆ మాక్యం జ్ఞాపకం చేసిడు ఈత ఈ హెబ్రిల్ అది నాకు జ్ఞాపకం చేస్తుడు ఆహా అందుకేనే ప్రభా తలంపు నేను అప్పటికి నాకు అనిపిస్తుంది ఏమని అనిపిస్తుంది అంటే దేవుడు నాకు ఎట్లా చెప్తుంది అంటే నీ దేవు నా తలంపులోకి కావాలి కాయండి ప్రభాని నేను దేవునికి ప్రార్ధన పెట్టుకుంటున్నా ఎందుకు అంటే అంటే నేను చిన్నప్పటి నుంచి ఆ దేవులో ఎదిగిన అంటే అదే హాస్టల్లో క్రిస్టియన్ హాస్టల్ని నేను చదువుకున్నాను కానీ నాకు తెలియదు తలంపుల ద్వారా ఇట్లా ఈ ఇంకా ఇట్లా దీప్తిగా చేసామో నాకు తెలియదు అది అదే నాకు దేవుడు అనుభవం ఇచ్చినడు నాకు అర్థమైంది పాతి ఎప్పుడో గతంవి నేను చిన్నప్పటివి అవన్నీ నాకు జ్ఞాపకం వస్తా ఉన్నాయి తిరిగి తిరిగి తిరిగి నాకు జ్ఞాపకం వస్తున్నాయి దేవుడు ఏమన్నాడు పాత అన్ని గతించుకోండి అవన్నీ మీరు మర్చిపోయి నూతనగా మారండి విశ్రాంతిలోకి ప్రవేశించమని చెప్పినాడు అయితే నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నా దేవా విశ్రాంతిలోకి నేను నీకు వందడా ప్రభా కానీ నేను ఎక్కడో నేను ప్రభా అని నేను ఇంత ప్రార్థాన ఇది నీకు పరీక్ష లాంటిది అనే నాకు వినబడుతుంది నాకు సాండ్ అప్పుడు నాకు అనిపించింది ప్రభా నా తలంపులకు మీరు కావలికాయండి ఈ వాక్యం చదివినాక అప్పుడు నాకు అర్థమైంది నిజమే ప్రభా ఈ తలంపుల ద్వారా మేము మోసపోవద్దు అని అప్పుడు నేను దేవుని యొక్క సన్నిధిలో నేను అడిగిన దేవ తలంపులకు కావలికాయ ప్రభాని నేను ఇప్పటికీ ప్రార్థన చేసుకుంటా ఎందుకంటే ఏ ఎక్కడ పడిపోతామో తెలియదు అనుష్ఠం ఎంత బలహీన బలం మనము కదా చాలా బలహీనతలు మనలో ఉన్నాయి కాబట్టి అది ఎక్కడ బాణం వేస్తుందో మనకు తెలియదు ఆ బా అవి వేసిన మనం పడకుండా దేవుల్లో ఉండాలంటే ఆయన అంటున్నాను రెండంచడ్గం ధరించుకోమంటున్నాడు దేవుని యొక్క వాక్యం అంట మన హృదయాల మీద ఉంటేనంట అవి వసకు పొద్దున లేవు దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు ఏది అని అంటే నీ దేవుడైన ఈ నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఇంకోటి ఇర్మియా వాక్యం జ్ఞాపకం చేస్తాను హేయమనే నీలో ఉంటే అవి తీసేసుకొని నువ్వు నీతి మంత్రులుగా తయారుగామని అదొక వాక్యం నాకు జ్ఞాపకం చేస్తా దేవుడు ఇంకొకటి యోహాన్ తోత మొదటి యోహాను రెండో వచనంగా నేత్రాశ జీవపుడం చరీరాశ ఇవి నీలో ఉండదు ఇవి మూడు నాకు దేవుడు పదే పదే జ్ఞాపకం చేస్తూనే ఉంటాం పొద్దున్న లేవంగానే నేను ఏదైనా వాక్యం ధ్యానిద్దామంటే ఫస్ట్ లేస్తూ లేస్తూ నాకు అవార్డు దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే దేవుడు ఒకటే చెప్తుంది నీ దేవు అంటే నీ దేవుడైన ఎగోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు ఒకవేళ మనం ఆ చోట్ల పని విషయంలో కానీ ఏ విషయం ఏదైతే ఆలోచన చేస్తామో అది మన హృదయంలో విగ్రమైపోతుంది కదా అందుకే దేవుడు చెప్తున్నాడు మీ తలంపుల ద్వారా మోసపోవద్దు అనంటే దేవుని యొక్క వాక్యని మీ హృదయల పలకల పైన ఉండాలి అని చెప్తున్నాడు అందుకే ఆయన విశ్రంతులు మనం ప్రవేశించాలి అని అంటే ఆయన రెండు అంచంలో కలిగాము మన ఉండేలాగా చూసుకోవాలి మన ప్రాణానికంట అది ఎంతో కాపాడుతుంది ఒక షీల్డ్ అనమాట దేవుని యొక్క పరిశుద్ధత్వం మనకు తోడయ్యి ఉంటుందంట మనం ఎక్కడ పడిపోము అది కూడా కీర్తనలను ఉంటది మరదేవుడి వాక్యం దేవి సాశించి పరిశుధర దేవా యేసు ప్రభా నీకు లెక్కలేని వంద ప్రభా కృతజ్ఞత స్థుతులు స్తోత హల్య రజ పరిశుధ్ర ప్రభు సర్వశక్తి మంతర సర్వాధికారి నీకే వందనభ దేవాయసు ప్రభా వాక్యం చూత మాతో మాట్లాడే ప్రభా మా రుజులను బలపరిచినందుకు నీకు వందన ప్రభా దేవా ప్రభా మా బ్రతుకు దినములు ఏ విధంగా ఉన్నాయో మాకు తెలియదు ప్రభా కానీ ఏసు ప్రభా మాకు నేర్పించుకుని మేము ప్రార్థిస్తుంది దేవ ఈ వాక్యం ద్వారా మీరు మాకు తెలియచేసారు ప్రభా దేవాయతు ప్రభా ఇవి లాస్ట్ డేస్ వస్తాయని చెప్తున్నావు ప్రభా అంత దినంలో కాబట్టి ప్రభా మేము ఎక్కడ మోచిపోవద్దంటే ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మక మాకు నడిపింపు దయచేది తండ్రి ఈ యొక్క వాక్యాల ప్రభా విన్న వాక్య మా విద్యల పలకల మేము రాసుకొని పెట్టుకోవాలి తండ్రి ప్రతి వాక్యము మా జీవితంలో నెరవేరాలా ప్రభా ఎందుకంటే ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతిదీ కూడా ప్రభా ఎవ్రీథింగ్ నెరవేరుతున్నాయి ప్రభా దేవాయతు ప్రభా మీరు అన్నారు ప్రభా ప్రతిదీ నెరవేర్చడానికి వచ్చింది కానీ ప్రభా ఏది కొట్టి వేయడానికి రాలేదని సెలవచ్చినది ప్రభా కాబట్టి ప్రభా నీ నీతిని నీ రాజ్యాన్ని మేము బెతకాలా అనేక రకం యొక్క సత్యని మేము ప్రకటన చేయాలి ప్రభా దేవ్ నీ నీతిని అనుసరించి మేము నడుచుకోవాలా దుర్నీతిని మేము ప్రభా యసుకృష్ణ నామంలో గద్ది కొట్టివేయండి ప్రభా దేవాచుప్రభ ఎల్లప్పుడు ప్రభా నీ నీతిని మేము పట్టుకొని మేము నడవాలా నీ యొక్క మంచితనంని మేము పట్టుకొని మేము నడవాలా ప్రభా మాకు నేర్పించండి ప్రభా దేవని నువ్వు ఇచ్చిన ప్రతి కట్టడ మేము అనుసరించి ఆ యొక్క రెండు ఆజ్ఞలు ప్రార్థిస్తుంది దేవాయచజప్రభ ప్రతి వాక్యము ప్రభా ఎవ్రీడే మాకు జ్ఞాపకం చేయండి ప్రభా మా రుద్ర పలకల రాయబడి ఉండాలి ప్రభా ఏదైనా యొక్క విశ్రాంతిలో మందరిని ప్రవేశించేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంది దేవ నువ్వు ఇచ్చిన విశ్రాంతిని ప్రభా మేము పోగొట్టుకోకుండా ప్రభా దాన్ని మేము గట్టిగా పట్టుకోవాలి తండ్రి దేవాయత్స ప్రభా మరి మీరే మాకు సహాయపడడం అని ప్రార్థిస్తుండీ దేవాయత్స ఈ కుటుంబంలో కూడా ప్రభా ప్రతి వారం దీవించండి ఆశించదనింపండి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి ప్రభా మీరు విడుదల దయచేసి వారికి విజయం దయచేయమని ప్రార్థిస్తుండీ దేవాయత్స ప్రభా ఈ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య విడవబడిందని ప్రభా మేము విశ్వసిస్తున్నాం మేము నమ్ముతున్నాం ప్రభా మరి మీరు విజయం దయచేసినందుకు నీకు వందనాలి ప్రభా ప్రతి వారిని కూడా ప్రభా నీవు దేవా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రభా ఎంతమంది అయితే ప్రభా బాప్తిజం లో లేరు వాళ్ళంతా కూడా ప్రభా బాప్తిజం తీసుకునేలాగా సాయపడమని ప్రార్థిస్తుంది వాళ్ళ హృదయాల చేత మీరు ప్రేరేపించండి ప్రభా మరి ప్రతి బిడ్డ కూడా ప్రభా యేసుకృష్ణ నామంలో బాప్తిజం పొందాల్సిందే ప్రభా మీ యొక్క ఆత్మకార్యం చెరిగించండి ప్రభా దేవాస ప్రభా మరి మీరు ప్రభా మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయసు ప్రభా ఇంకా ఎన్నో వాక్యాలు ఉన్నాయి ప్రభా కానీ ఏసుప్రభ ప్రతి వాక్యం ప్రభా మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తుంది దేవా ప్రభా ప్రతి సమయంలో కూడా ప్రభా నీ యొక్క వాక్యం మేము జ్ఞాపకం చేసుకుంటేనే ఉండాలి ప్రభా మేము ఎక్కడ తొలగిపోవద్దు ప్రభా మా తలంపులకు మీరు కావలి ఖాయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ నీకే స్థుతం దేవా ఎల్లప్పుడూ నిన్నే స్థుతించాలా నిన్నే ఆరాధించాల ప్రభా మా ప్రాణము ఉన్నంత వరకు కూడా ప్రభా నిన్నే స్థుతించి నిన్నే కీర్తించాల ప్రభా అనేకులకు ప్రభా మేం కేకలు వేయాల ప్రభా నువ్వే నిజమైన దేడవని ప్రభా రాబోయే దేవుడవ నువ్వే అని ప్రభా మేము సువాత ప్రకటన చేయాలి ప్రభా నచించుకునే ఆత్మల కోసం ప్రాధాన్య మేము ప్రార్థన చేయాలి ప్రభా ప్రతి ఆత్మ ప్రభా దృష్టి నుంచి వాటిని కాపడమని ప్రార్థిస్తాం ప్రభా ఏమై మీరే సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి నువ్వు ఇచ్చిన ప్రతి ఆజ్ఞలో ప్రభా మేము గట్టిగా పట్టుకోవాలా వాటిని అనుసరించి మేము నడుచుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తూ ప్రభావ నీ నామాన్ని యచిస్తూ మేము తగ్గించుకుంటూ ప్రభా మరి యొక్క రాఖడికి మాందరిని సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నానామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు అయిన కాబట్టి ఈ కుటుంబానికి శాంతి సమాధానం